నిరచిం నియమ్య ఆత్మ్యవశన్న ఐపోయిందా ఇరవై ఆరు ఐపోయిందా అంటే దీని భాష్యం కూడా చూసేసామా ప్రశాంతమన సంహేనం యోగి ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమ కల్మషం ఈ శ్లో ఇది అవలేదా ఈ ఊర్జం మొదలుపెట్టాం ఓకే ఈ విధంగా మనస్సును పలు వైపులకు పారిపోతూ ఉండేటువంటి మనస్సును వెనుకకు మళ్ళించి ఏం చేయాలి మనస్సు ఇది మనస్సు ఎలా ఉంటుందో చిత్రంగా మీరు ఆలోచించండి ఈ మనస్సు బయటికి ప్రసరిస్తే ఆ మనస్సు పేరే సంసారం మనస్సు పేరే ఆలోచించండి ఏమిటనుకుంటున్నారు మళ్ళీ వేదాంతం అంటే బయటికి ప్రసరించిన మనస్సు పేరే సంసారం లోపలికి వెనుకకు మళ్లించబడి లోపల లోపల అంటే ఆత్మస్వరూపం ఆత్మ లోపల విలీనమయ్యే మనస్సు పేరే ఆత్మ ఈసారి ఎంత ఇంపార్టెంట్ ఆత్మ అంటే బ్రహ్మది సో మనస్సు అన్నది ద క్రిటికల్ థింగ్ ఇట్ ఈజ్ అది గడప ఉందనుకోండి గడప ఇంటి గడప ఉంటుంది గడప కడప వాటెవర్ అటు వెళ్తే రోడ్డు ఇటు వస్తే స్వామి ఆ రకంగా ఈ మనస్సు ఉంది బయటకు వెళ్తే సంసారం అదే తన స్వరూపంలో విలీనమైతే అదే బ్రహ్మ ఇంచేతనే ఇప్పుడు అల్లరి పిల్లవాడికేనో చక్కగా బుద్ధిమంతులు చదువుకునే పిల్లవాడికి తేడా ఇంటి బయట చల్లాచదరుగా తిరిగివాడు అల్లరి పిల్లవాడు ఇంట్లో కూర్చొని బుద్ధిమంతుల్లో చదువుకునేవాడు బుద్ధిమంతుడు ఆ విధంగా మనస్సు ఈ మనస్సే సంసారం అయిపోతుంది అయిపోయి మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది అదే మనస్సు చక్కగా తన స్వరూపంలో తాను నిలిచి ఉంటే ఆ మనస్సుకే ఆత్మ అని పేరు కాబట్టి అయితే ఆ మనస్సు తన స్వరూపంలో నిలిచి ఉంటే అన్ని యోగి అని అంటారు సాధకుడు యోగి సావధాన చిత్తుడు ఏకాగ్రమైన చిత్తము గలవాడు ఇన్ని రకాలుగా వర్ణిస్తారు ఆ అయితే ఏమిటి ఉపయోగం దానివల్ల ఉపయోగం ఏంటంటే అంటే ఇప్పుడు సపోజ్ మనస్సు తన స్వరూపంలో నిలిచి ఉండకుండగా సంసారంలోకి పరుగులు తీసిందనుకోండి అప్పుడేమిటి ఉపయోగం అంటే సుఖం ఉంటుంది సంసారంలో సో చూడండి సంసారంలో సుఖం ఉంటుందన్నది ఇది ఒక పెద్ద మోహము దీని పేరే మోహము అంటే భ్రాంతి సంసారంలో సుఖం ఉండదు సంసారంలో శబ్దస్పర్శ రూపరస గంధాలు ఉంటాయి సుఖం సంసారంలో ఉండదు సో సంసారంలో ఏముంటుంది శబ్దం ఉంటుంది సుఖం ఆత్మైన ఉంటుంది సంసారంలో రూపం ఉంటుంది సుఖం ఆత్మైన ఉంటుంది సంసారంలో సుఖమే ఉండదు ఇది ఎలాగంటే నల్లాలోంచి నీళ్ళు వస్తాయి అనుకుంటాం నల్లాలోంచి నీళ్ళు వస్తాయా నల్లాలో నీళ్లు ఉంటాయా నల్లలోంచి ఆ నీళ్లు నల్లాలోంచి వచ్చినట్టుగా కనపడతాయి కానీ నల్లాలోంచి రావు ఆ నీటికి ఒక సోర్స్ ఉంటుంది అక్కడి నుంచి వస్తాయి అలాగే శబ్దంలోంచి సుఖం రాదు శబ్దం అనే నల్లా గుండా ఆత్మ నుండి సుఖం వస్తుంది రూపము అనే నల్లా గుండా ఆత్మ నుంచి సుఖం వస్తుంది పోనీ ఎక్కడి నుంచో ఒక సుఖం తీసుకోవచ్చు కదా ఎక్కడైనా తీసుకోవచ్చు కదా అంటే మీరు సంసారం సుఖాన్ని పొందే సందర్భంలో రెండు పాయింట్స్ ఒకటి ఆ సుఖము ఆత్మ నుండే వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఆ సుఖాన్ని ఆత్మస్వరూపం నుంచి డైరెక్ట్గా పొందకుండా సంసారం ద్వారా పొందుతున్నారు కాబట్టి దానికి ఒక ఒక ప్రైజ్ ఒకటి కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు మీ ఇంట్లో పూర్వం నూతులు ఉండేవి నూతులు తవ్వుకునే ఈ కూడా నూతులు ఉండేవి ఇక్కడ నేను ఎరుగున్నంత వరకు ఇక్కడ ఈ పార్శిగుట్ట గృహాల్లో నూతులు ఉండేవి పూర్వం ఇక్కడ మల్కాజిగిరి అక్కడ నూతులు ఉండేవి అభిల్చులోనూ ఉండేవి కాదు కానీ చుట్టుముట్ట గ్రామాల్లో నూతులు ఉండేవి ఇప్పుడు ఏమైపోయింది నూతులన్నీ మూసేసుకుని ప్రభుత్వం వాళ్ళు సప్లై చేసే నీటి కోసం అలా ఎదురు తెనులు చూడ్డాను అనేటువంటి ఒక స్థితికి మనం చేరుకున్నాం ఏమండి ఇప్పుడు మీరు నూయ్యి తవ్వుకున్నారనుకోండి దానికి బిల్లు ఎంత కట్టాలి బిల్లు ఏం కట్టక్కర్లే నూతుల నుంచి నీళ్ళు తోడుకుంటూ ఉండవచ్చు బిల్లు కట్టాల్సింది లేదు అదే గవర్నమెంట్ దానికి బిల్లు కట్టాల్సింది ఆ విధంగానే మీ ఆత్మస్వరూపాన్నించి మీరు సుఖాన్ని పొందినప్పుడు దానికి బిల్లు పేమెంట్ ఏమి అదే మీరు సంసారం నుంచి సుఖాన్ని పొంది ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా ఆత్మస్వరూపం నుంచే వస్తుంది కానీ దానికి బిల్ పే చేయాల్సి ఉంటుంది ఏమిటి బిల్లు దుఃఖము అనే బిల్ పే చేయాల్సి ఉంటుంది అంటే మీరు సుఖాన్ని పొందిన ప్రతి సందర్భంలోనూ సంసారం నుండి సుఖాన్ని పొందిన ప్రతి సందర్భంలోనూ మీరు ఆ సుఖంతో పాటుగా దుఃఖాన్ని కూడా పొందుతారు అదేమి సుఖం అది దాన్ని సుఖం అది లాభదాయకమైన బేరము కాదు చాలా నష్టాన్ని కలిగించే బేరం ఎందుకంటే సుఖంతో పాటుగా దుఃఖం కూడా వస్తుంటే అదేం బేరం అది బాగులేదు మరి దుఃఖము యొక్క సంస్పర్శ లేని సుఖాన్ని మనం పొందాలి దాన్ని ఉత్తమం సుఖం అంటారు సుఖముత్తమం సుఖము అంటే ఆనందము సో ఉత్తమమైన సుఖం ఏమిటి ఉత్తమము అంటే ఏమిటి అంటే దుఃఖము యొక్క సంస్పర్శ లేని సుఖము ఒకటి రెండు సంసారంలో ఉండే సుఖాన్ని పొందటము అంటే పరాధీనత మన స్వాధీనంగా ఉండదు పరాధీనంగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా బాహ్యమనందరు వస్తువుతో సుఖాన్ని పొందాలి అంటే ఆ వస్తువు మనకు వెంటనే అది అందుబాటులోకి రాదు దాన్ని పొందటం కోసం మనము చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది వేళకాళ్ళు వాళ్ళకాళ్ళు పట్టుకోవాలి సో పట్టుకుంటే దేవుడు కాళ్ళు పట్టుకోవాలి అంతేగాని వేళకాలు వాళ్ళకాళ్ళు పట్టుకుంటే ఉపయోగం ఏమిటి ఈ సంసార సుఖాలు మనం పొందేమని అనుకుంటాము వాటితో పాటు దుఃఖం కూడా ఉంటుంది పరాధీనత ఉంటుంది ఇవన్నీ కూడా పెద్ద సమస్యలు అంచేతనే అవి తాత్కాలికమైన సుఖములు సుఖం వెంటనే దుఃఖం ఉంటుంది అలా కాకుండా ఆత్మస్వరూపంలో మీరు నిష్ఠను కలిగి ఉండి పొందేటువంటి ఏ సుఖము కలదో ఇది ఉత్తమం సుఖం అది ఎటువంటి సుఖము అంటే ఇటువంటి వాడికి లభిస్తుంది ఏనం యోగినం తర్వాత ఇప్పుడు దీంట్లో ఈ శ్లోకంలో రహస్యం ఉన్నది ఇప్పుడు బాహ్యము నుండి సుఖము దాన్ని విషయ సుఖము అంటారు విషయములు ఐదు శబ్దస్పర్శ రూపరస గంధములు వాటి ద్వారా లభించే సుఖానికి విషయ సుఖము అని పేరు ఈ విషయ సుఖము దానంతటది బయలుదేరి మన దగ్గరికి రాదు మనం వెళ్ళి దాన్ని పట్టుకోవాలి వెరాజ్ ఆత్మసుఖము ఉత్తమమైన ఆత్మసుఖము అది తనంత తాను మనకి అనుభవానికి వస్తుంది సో ఉత్తమం సుఖం యోగినం ఉపాతి ఉత్తమ సుఖము యోగిని చేరుకు సంసారి సంసారంలో ఉండే సుఖాన్ని వీడు వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి పట్టుకుని చేరుకోవాల్సి ఉంటుంది అంత తేడా ఉంటుంది ఇప్పుడు మీకు నల్లాలో నీళ్లు కావాలనుకోండి మున్సిపాలిటీ నీళ్లు కావాలనుకోండి వాడు అక్కడ రిలీజ్ చేయాలి మీరు పట్టుకోవాలి మీకు నీళ్లు రాకపోతుంటే వాడికి ఫోన్ చేయాలి వాడిని బతిమలాడాలి ఏదో ఒకటి చేయాలి అదే మీ నూతులో నీళ్ళు అనుకోండి మీరు అర్ధరాత్రి అయినా పొగలైనా ఏ సమయంలోనైనా వెళ్ళి చేతతో చేదుకోవచ్చు అంత తేడా ఉంటుంది కాబట్టి ఈ సుఖము ఉత్తమ సుఖము ఇది యోగికి స్వత లభిస్తుంది ప్రయత్నం చేస్తే లభించదు లభించేది కాదు ప్రయత్నం అక్కర్లేకుండా లభించేది వాస్తవంలో సుఖం కోసం ప్రయత్నం చేయడం అనేది ఏది కలదో అది ఏ మహా దుఃఖము ఇప్పుడు మీరు ఆలోచించండి దీని ఆనందమీమాంస అంటారు అంటే దీన్ని ఇంత గట్టిగా ఎందుకు శాస్త్రంలో చేస్తాము అంటే లోకంలో జనుల యొక్క దృష్టి అలా ఉంటుంది ఎలా ఉంటుంది సుఖం బయట ఉంటుంది ఈ సుఖం బయట ఉందని వాళ్ళు రెండు రెండు కేటగిరీస్లో ఉంటారు సుఖం బయట ఇహలోకంలో ఉంటుంది అంటే వాడిని లౌకికులు అంటారు సుఖం బయట పరలోకంలో ఉంటుంది అంటే వాడినే రెలిగేయనిస్ట్ అంటారు అంటే ఈ అధ్యాత్మ అధ్యాత్మం ఏం కాదు అది అధ్యాత్మం అంటే ఇది ఇది అధ్యాత్మం ఏదో పూజలు చేసి కర్మ యజ్ఞయాగాదులు చేసినట్లయితే మనం స్వర్గాన్ని పొందుతాము స్వర్గాన్ని పొందుతే ఏమిటవుతుంది అక్కడ సుఖాలు ఉంటాయి భోగాలు ఉంటాయి సో భోగాలు బయట ఉంటాయి ఇహలోకంలో బయట ఉంటే వాడిని లో లౌకికుడు అంటారు ధనాన్ని సంపాదించి ఇహలోకంలో ఉండే సుఖాలను పొందే ప్రయత్నం చేస్తాడు అదే మతపరమైనటువంటి కర్మకాండకి అలవాటు పడ్డవాడు ఉంటే వాడు పరలోకంలో ఉండే సుఖాలను ఈశ్వరారాధన ద్వారా పొందే ప్రయత్నం వాడు చేస్తాడు ఈ రెండింటికి కూడా విలక్షణమైనటువంటి ఆత్మసుఖాన్ని ఎన్ని అధ్యాత్మ సుఖము ఇది ఉత్తమమైన సుఖము ఆ రెండింటి కూడా విలక్షణమైనది ఇది యోగికి లభిస్తుంది యోగి అంటే సాధకుడు మనందరం యోగులం సో సాధకునకు తనంత తానుగా సహజంగా లభిస్తుంది ఎటువంటి యోగి ఇక్కడ మూడు కండిషన్స్ చెప్పారు ప్రశాంత మనసం శాంతరజసం అకల్మషం అని మూడు కండిషన్లు చెప్పారు ప్రశాంత రజసం శాంత మనసం సారీ శాంత ప్రశాంత మనసం శాంత రజసం అకల్మషం కల్మషములు లేనివాడు అకల్మషము అక్కడ మొదలు పెట్టండి కల్మషములు లేనివాడు కల్మషము అంటే మాలిన్యము మనోమాలిన్యము మనస్సులో మనకి ఉండే నెగిటివ్ ఇమోషన్స్ ఉంటాయి అవన్నీ కల్మషమే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం అనేక మనిషి ఒక భ్రమలో ఉంటాడు అనేక ఒక ఒక భ్రమ కాదు ఒక భ్రమ అయితే ఇదిగోరా బాబు భ్రమ ఇది దీని నుంచి నువ్వు బయటపడి అని వాటికి చెప్తే వాటికి అర్థం చేసుకుని బయటపడవు అన్ని భ్రమలైతే ఎక్కడితో వస్తావు ఏ టు జీ అన్ని భ్రమలే అయితే ఇంకా ఎన్నింటికని అలాగే ఉంటుంది ఈ పాఠం అలాగే ఉంటుంది సో ఎనీవే ఒక భ్రమేమిటంటే మనస్సు ఇప్పుడు ఆరోగ్యం ఉందనుకోండి ఆరోగ్యము మనస్సు ద్వారా వస్తుంది రోగం కూడా మనస్సుని బట్టి వస్తుంది ఆరోగ్యము మనస్సే రోగము మనస్సే కానీ చాలామంది దీనికి ఒప్పుకోరు ఏమనుకుంటారు డాక్టర్లు కూడా ఒప్పుకోరు వాళ్ళు ఏమనుకుంటారు దేహంలో అనారోగ్యం వస్తుంది మందు వేస్తే దేహానికి వేస్తాం ఆరోగ్యం వస్తే దేహానికి అనుకుంటారు రాంగ్ దిట్ అనారోగ్యము దేహంలో పుట్టదు మనస్సులో పుట్టి మనస్సు నుంచి దేహంలోకి వస్తుంది సో ఇప్పుడు ఎలాగంటే మనస్సులో నెగిటివ్ ఇమోషన్స్ ఎప్పుడైతే మీరు బిల్డప్ చేసుకుంటారో మనోమాలిన్యం ఎప్పుడైతే బిల్డప్ చేసుకుంటారో దాని ద్వారా అనేక రకములైన వ్యాధులు కొడతాయి మనస్సులో మాలిన్యాన్ని కనుక మీరు సెటలైట్ చేస్తే చాలా వ్యాధులు వెంట వెంటనే నయమైపోతాయి ఒకవేళ వయస్సు యొక్క ప్రభావం చేత వాటి యొక్క అవి యొక్క తీవ్రత తక్కువగా ఉంటుంది గమ్మును గమ్మును తగ్గిపోతూ ఉంటాయి ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా బాగా పండి ట్యాబ్లెట్ పట్టివ్వాలంటే వీడు మనస్సు శుద్ధంగా ఉండాలి మనస్సు శుద్ధంగానే ఇప్పుడు భయపడుతూ ఉన్నాడు అనుకోండి డాక్టర్ దగ్గరికి వీడు ఈ గుండె ఏదో కొంచెం చిన్న నొప్పి ఏదో పుడుతుంది ఇలా పట్టుతుందని భయపడిపోతే వెళ్ళాడు అనుకోండి వాటికి మందు కూడా పట్టికూడదు ఏం గుండె అన్న తర్వాత కొట్టుకున్న సేపు కొట్టుకుంటుందో ఆగిపోయేప్పుడు ఆగిపోతుందో దాని గురించి ఊరికే ఇంత గడబడి చేసేది ఏముంది అయినా కొంచెం నొప్పిగా ఉన్నాయో బాబా ఏదైనా మందు డాక్టర్ గారు ఒక రకమైన విరక్తితోటి వెళ్ళాడు అనుకోండి ట్యాబ్లెట్ వెంటనే మనకు వస్తుంది సో మందు చేయాలంటే కూడా వీడి మనస్సు హృదయం పవిత్రంగా కల్మషం లేకుండా ఉండాలి మనస్సులో కల్మషాలు ఏమిటి అంటే నెగిటివ్ ఇమోషన్స్ అన్నీ కల్మషముండే నెగిటివ్ ఇమోషన్స్ ఉంటే నేను మీకు ఉదాహరణ చెప్తాను చూడండి కోపము గ్రీవెన్సెస్ అంటే వాడిల్లా అన్నాడు వాడిల్లా అన్నాడు ఏదో గ్రీవెన్స్ అలాగే ఉంటుంది మన వాళ్ళు అమావాస్య నాడు అరిసి పెట్టలేదు పూర్ణిమ నాడు గూరు పెట్టలేదు అంటే కంప్లైంట్స్ ఎప్పుడు కంప్లైంట్సే ఫిర్యాదు ఒక ఆయనకి ఫిర్యాదు అని పేరు రామ్ అని కదా రామ్ అని స్వభోలక్రామ్ డోలక్రామ్ అంటూ అలా పేర్లు హిందీ పేర్లు ఈయనకి ఫిర్యాది రామ్ అని పేరు ఏమిటంటే అలాంటి పేరు ఏమిటంటే ఏదో తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు ఊళ్ళో వాళ్ళందరూ కలిసి పెట్టారు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఫిర్యాదు ఉంటాడు వర్షం పడుతోందనుకోండి బహ్ ఏం వర్షం ట్రాఫిక్ అంతా అయిపోయి రోడ్లన్నీ పడైపోయాను దానికి వర్షానికి ఫిర్యాదు ఎండ కాచిందనుకోండి అదిగో బహ్ ఎండ భరించలేకుండా ఉన్నాం ఇంటర్ ఎండ ఏమిటి అని దానికి ఫిర్యాదు చలి వేస్తే చలికి ఫిర్యాదు మబ్బు పడితే మబ్బుకు ఫిర్యాదు సో ఎండ కాయకపోతే ఎండ కాయలేదని ఫిర్యాదు సో అలాగే రైతులు ఫిర్యాదు చేస్తూ ఉంటారు చూడండి రబీ సీజన్లో రబీ పంట బావులేదని ఫిర్యాదు ఖరీఫ్ సీజన్లో ఖరీఫ్ పంట బాగులేదని ఫిర్యాదు పత్తి రైతు పత్తి ధర బాగులేదని ఫిర్యాదు అందరూ ఫిర్యాదు చేసి వెళ్ళారు బాగుంది అంతా బాగుందన్నవాడు మీకు ఎవడో కనపడ్డారు అంచేతనే మీకు సమాజంలో రుగ్మత అంటారు దీన్ని ఈ ఫిర్యాదు చేసే లక్షణం వదిలిపెట్టాలి ఫిర్యాదు చేయకూడదు ఎందుకంటే ప్రతిసారి ఫిర్యాదు అంటే కంప్లైంట్ గ్రీవెన్స్ ప్రతిసారి మీరు ఫిర్యాదు చేసిన ప్రతిసారి కూడా స్ట్రెస్ అక్యూములేట్ అవుతుంది ఈ స్ట్రెస్ అక్యూములేట్ అయ్యి బీపీ డైబెటీస్ కొలెస్ట్రాల్ మరొకటి మరొకటి ఇవన్నీ వస్తాయి మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ వీటి లక్షణం వేరే అది వేరే అనుకుంటాం సో అకల్ ఏ రకమైనటువంటి మనోమాలిన్యములు లేకుండా నెంబర్ వన్ అకల్ సంస్కృతంలో నియమం రేఫకి లకారానికి తేడా ఏం లేదు రెండో ఒకటే రేఫ రేఫ అంటే రానంలో లా పెట్ట స్థానంలో రా పెట్టచ్చు ఉదాహరణకి తరవార్ అంటే తలవార్ తలవారహ సంస్కృతం హిందీలో తల్వారు అని అంటారు తరవారహ తలవారహ రెండో అర్థం అంటే కత్తి అని అర్థం రేఫ లకారము రెండో ఒకటే రెండింటికి తేడా కాబట్టి అకర్మష అన్న అకర్మష అన్న ఉంటాయి ఆ షా అన్నది తనూకరణము అనే అర్థం షో తనూకరణే అనే ధాతువు నుంచి ఈ కర్మల యొక్క బడ్డెల్లో నలిగిపోతూ ఉంటాడు కర్మ ద్వారా కర్మ అంటే రిచువల్స్ రిచువల్స్ ద్వారా నేనేమో ఉత్తమ స్థితిని పొందగలుగుతాను అని అనుకుంటాడు ఎవడైతే రిచువల్స్ ద్వారా ఉత్తమ స్థితిని పొందగలననుకుని రిచువల్స్ తోటి అలా నిరంతరం వాటి వెంట పడుతూ ఉంటాడో వాడు ఈ ఈ రకమైన ప్రశాంతం ఈ రకమైన యోగస్థితిని పొందలేడు అకల్ మోషం ఎందుకంటే కర్మ బర్ధన్ ఏం చేస్తుందంటే మనిషిని ఉన్నతమైనటువంటి ఉపాసనకి జ్ఞానానికి వెళ్లకుండా అడ్డుపడిపోతున్నాడు రిచువల్స్ ఒకసారి అవి విస్తరించేసేయంటే ఇంకా వీడి బతుకంత రిచువల్సే వీడు దాని నుంచి బయటపడలేడు కర్మ భరాక్రాంత అని వర్ణించారు భాగవతంలో అక్కడ ఆ కర్మల భారం కింద నలిగిపోతూ ఉంటాడు ఈ రిచువల్ అయ్యేప్పటికి అది వస్తుంది అది వచ్చేప్పటికి ఇది వస్తుంది ఇది వచ్చేప్పటికి అదవుతుంది అంటే దానికి ఎండ ఏ ఉండదు సో అలా నడుస్తూనే ఉంటుంది రిచువల్స్ సో తర్వాత కర్మ వాసనలు ఉంటాయి సో కర్మఠ కర్మఠులు ఎలా ఉంటారంటే మీరు ఆలోచించండి నేనేమి నిందించట్లేదు ఉన్న విషయం చెప్తున్నా ఇప్పుడు కర్మఠులు ఉంటారు వాళ్ళ దృష్టి ఉంటుందో తెలిసిన కర్మ బాగా జరిగింది కదా కర్మ రిచువల్ బాగా జరిగింది కదా ఏ మనస్సు శుద్ధి మనస్సులో వాసనలు ఉండకూడదు ఈ గోలంతా మేము ఎక్కడ పడగలం కర్మ మటుకు బాగా చేసాం అంతే అంతేగాని మనోవాసనల ఎందుకు శుద్ధి ఉండాలి అని ఎప్పుడైనా ఆలోచించేటువంటి కర్మఠుడు ఎక్కడైనా కనపడ్డా కర్మ సరిగ్గా లేదా జరిగిందా లేదా మనోవాసన శుద్ధంగా ఉందా లేదా ఎప్పుడైనా చూసుకుంటాడా మీకు కనపడ్డా ఎప్పుడైనా కనపడ్డాం ఎందుకంటే ఆ కర్మ యొక్క లక్షణం అటువంటిది అదేం చేస్తుందంటే ఆ ఉన్నత స్థితికి మనిషిని వెళ్ళనివ్వదు కర్మ అంటే కర్మను మానేమని చెప్పాడు స్వామీజీ అనుకున్నారా అలా అది కాదు కర్మలని చేసు చేసుకుంటూ కర్మలకు అతీతంగా పోవాలి కాబట్టి కేవలము కర్మల ఎందు మాత్రమే చిక్కుకున్నవాడు వాడు మనస్సు కర్మవాసనలతో నిండి అది ఒక భారం కింద తయారవుతుంది బర్ధన్ హెవీగా ఉంటాడు ఎప్పుడూ కూడా కర్మల భారంలో ఉన్నవాడు చాలా హెవీగా ఉంటాడు సో ఆ హెవీ బద్ధం కింద నలిగిపోతూ ఉంటాడు సో అటువంటి వాడిని కల్ కల్మష అంటారు కర్మ షర్మషయ కల్మష అయింది అలాంటిది లేనివాడు ఆ కర్మలు చేసుకో కానీ నిత్య కర్మలు నైమిత్తిక కర్మలకి మాత్రమే పరిమితమై ఉండాలి నియతం కురు కర్మత్వం అన్నాడు శ్రీకృష్ణుడు నియతం కురు కర్మత్వం అంటే అన్ని చేయమని కాదు నియత కర్మ చేసుకో నియత అన్న నిత్యాన్న ఒకటే ఆ యాతాయితో వేస్తే ఏమిటొస్తుంది నిత్య నిత్యాయే తిరగబడి నియత అయి నియతం కురు కర్మత్వం కాబట్టి ఆ కర్మభారం లేనివాడు అయ్యి ఉండాలి కర్మభారం లేనివాడు మాత్రమే కొంచెం ఉన్నతమైనటువంటి వికాసాన్ని చెందగలుగుతాడు ఓకే అక్కడికి అది ఒక టాప్ ఒక పాయింట్ వచ్చింది రెండవది శాంత రజస్సం రజస్సు సల్లారి ఉండాలి రజస్సు రజోగుణం రజోగుణం గురించి రెండో అధ్యాయంలో ఇంతకు ముందు వచ్చింది సో కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ రజోగుణము అంటే ఎలా ఉంటుందో చూస్తున్నాం అండి ఇంటెన్స్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ మైండ్ చాలా విపరీతంగా యాక్టివ్గా ఉంటుంది ఎంత యాక్టివ్గా ఉంటుందంటే వీడి మనస్సు నిండా బోల్డ్ అంత యాంబిషన్ బోల్డ్ అంత యాంబిషన్ ఎంత యాంబిషన్ అంటే గ్రీడ్ అంటే తృష్ణ ఈ సంసారంలో ఉన్న ధనం అంతా కూడా తనకు వచ్చేసినా ఇంకా మనం ఏమైనా ధనాన్ని సంపాదించగలమా తర్వాత భోగాలు వీడు ఇప్పటికే చాలా భోగాలు అనుభవించి ఇంకా ఇంతకంటే గొప్ప భోగాల్ని మనం అనుభవించగలుగుతామా దీన్ని రజోగుణము ఇప్పుడు ఇది ఎలా ఉంటారంటే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ దృష్టాంతం తీసుకోండి ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి హైదరాబాద్లో కొంత రియల్ ఎస్టేట్ సంపాదించేస్తాం ముందు ఫస్ట్ ప్రయారిటీ ఏంటి లెట్ హోల్డ్ ఆఫ్ సమ్ రియల్ ఎస్టేట్ అండ్ హైదరాబాద్ ఓకే అది ఆల్రెడీ అయిపోయింది కదా అయిపోతే గ్రీడ్ అంటే ఎలా ఉంటుంది సంతృప్తి అనేది ఉండదు కాబట్టి హైదరాబాద్లో ఉంటే అయినట్టు ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్న టౌన్లు ఏమున్నాయి అని కొంచెం ఇటువంటి చూస్తే విశాఖపట్నం బాగా డెవలప్ అవుతుంది అక్కడ ఇండస్ట్రీలోవి బాగా వస్తున్నాయి చలో లెటర్ పచ్చయితే సమ్ రియల్ ఎస్టేట్ అండ్ విశాఖపట్నం ఇది ఇంకొంచెం బాగా పెరిగి బాంబే వాళ్ళు ఏం చేస్తారంటే న్యూయార్క్లో మన్హాటంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు మన్హాటంలో ఇన్వెస్ట్ చేస్తారు మన్హేటన్లో ట్రంప్ బిల్డింగ్ అని ఒకటి స్టోరీ బిల్డింగ్ దాంట్లో అమితాబ్ బచ్చన్కి వీళ్ళకి వాళ్ళకి ఫ్లాట్స్ ఉన్నాయి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖరీదైనటువంటి ఫ్లాట్స్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఎందుకంటే ఇండియాలో ఈ రాజకీయాలు ఇవి ఎలా ఉంటాయో ఎప్పుడే చేయటపోతుందో చెప్పలేము మన్హేటంలో అయితే లాయ బైడింగ్ సొసైటీ అది రిజిస్ట్రేషన్ అయితే అది మందే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయినా మందని నేను నమ్మకం మీకు చార్మినార్ రిజిస్టర్ చేసి ఇచ్చు అదేమీ సమస్యలు చార్మినార్ రిజిస్టర్ చేయించుకోవచ్చు మీ పేరు మీద మీకు ఎప్పుడైనా చార్మినార్ మీకు మోటరైజ్ చేసి ఇచ్చేయమంటే దగ్గర గురిన నేను చేసి ఇస్తాను వెయ్యి రూపాయలకి అలా అలా చేస్తూ ఉంటారు ఒకే ఫ్లాట్ని లేకపోతే ఒకే ప్లాట్ని ఐదారు గురికి అమ్మేస్తారు వర్షం పెట్టి వరుసపెట్టి అదే ప్లాట్ని అందరికీ అమ్మేస్తారు సో ఈ కాగితాలకు అస్సలు వాల్యూ లేదు లేదా అక్కడ యుఎస్లో అక్కడ లాయ్ బైడెన్ కాబట్టి పక్కగా ఉంటుంది అని అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అక్కడతో తృష్ణ ఆగదు ఇప్పుడు మూన్ మీద ప్లాట్లు అమ్ముతున్నారు మీకు తెలుసా ఈ సంగతి నాకు ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటే అధ్యక్ష మీకు చెప్పేస్తున్నారు రహస్య మూన్ మీద ప్లాట్లు చేసి అమ్ముతున్నారు మూన్ మీద ఒక ఒక లొకాలిటీ ఎక్కడైతే అపోలో మిషన్స్ అన్ని దిగాయో ఆ లొకాలిటీని ఫిక్స్ చేసి అక్కడ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ హండ్రెడ్ హెక్టేర్స్ ఇయర్ మార్క్ చేసుకుని ఇంకా అక్కడికి వెళ్ళలేదు ఇక్కడ కూర్చుని గీతలు ఎప్పుడైనా ఎక్కడ కూర్చుని గీసీ గీతలే కదా ఎక్కడైనా అంటే ఇప్పుడు విశాఖపట్నంలో ఫ్లాట్ కొన్నారనుకోండి మీరు ఇక్కడ కూర్చునే కొంటారు గీతలను చూపించి బట్ డిఫరెన్స్ ఇట్ బ్యాక్ ఊళ్ళైతే రెడీ కొనుక్కుంటున్నారు అమెరికాలో కొనుక్కుంటున్నారు మన ఇండియన్స్ కూడా ఇన్వెస్ట్ చేశారు ఎవడో ఒక ఎకరం కొన్నాడు అవుతాయన ఏమైనా ఇంకో పతికేళ్లలో దానికి బాగా అప్రిషియేషన్ వస్తుంది దీన్ని గ్రీడ్ అంటారు ఇది రజోగుణం ఇది కామనారూపమైన రజోగుణం క్రోధ రూపమైన రజోగుణం ఉంటుంది వాడికి ఎంతమంది మీదో గ్రీవెన్సెస్ ఉంటాయి వీడి మీ గ్రీవెన్స్ వాడి మీ గ్రీవెన్స్ అందరి మీద కోపాలు కాపాలు ఉంటాయి వేరియస్ లెవెల్స్లో ఉంటాయి కోపాలు కొందరి మీద కొంచెం కోపం ఉంటుంది కొంతమీద అలా ఉంటుంది తర్వాత అసూయలు ఉంటాయి ఇలాంటి రజోగుణము యొక్క ఒక తొట్ట ఉంటుంది మనస్సు చాలా కాంప్లెక్స్గా ఉంటారు పీపుల్ చాలా కాంప్లెక్స్ అటువంటి రజోగుణంతో నిండి ఉన్న మనస్సు ఇప్పుడు నేను చెప్తున్న ఈ పాఠం చూసారా ఇంకేదానికి ఏమి సంబంధం ఉండదు ఇదేమి వర్కౌట్ కాదు ఇది నెత్తిమించిపోతుంది రెండవ తరగతి కుర్రాడికి కాల్కులస్ పాఠం తిట్టే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అదేమి వర్కౌట్ మాట కాబట్టి ఆ రజోగుణము శాంతించాలి రజోగుణము శాంతించటం అంటే కామక్రోధాదులు బాగా తగ్గిపోవాలి తర్వాత ఇంటెన్స్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ బాగా తగ్గాలి లోక వ్యవహారాల నుంచి మనస్సును బాగా వెనక్కి మళ్లించాలి అది రజోగుణము తగ్గించుట ఇక మూడవది ప్రశాంత మనసం మనస్సు సత్వగుణ ప్రధానంగా ఉంటుంది అంటే దీన్ని తెలుసుకోవటం దాన్ని తెలుసుకోవటం ఈ పుస్తకం ఆ పుస్తకం అంటూ జ్ఞానాన్ని సముపార్జించే విధంగా ఉంటుంది మనస్సు దాన్ని సత్వగుణము అంటారు అది ఎలా ఉంటుందంటే వాడు ఒక ఆయన ఉన్నారు నేను ఎరుగుదాను ayina ma politics pass ayaru to begin with adaindaro ma public administration pass ayaru adaindaro ma history pass ayaru adaindaro ma english pass ayaru adaindaro ma telugu andarki lokam ma telugu adi pass ayaru ipudu next ink e ma kattalanu chustunnaru endukante uruke ma lane em chestuntam ante em chestuntam okappudu idi satlokanam mari enta shape ee pusthakam pusthama pusthama pusthama chustu untadu భగవద్గీత మాత్రం చదవడం ఎంఏ భగవద్గీత ఉంటే పాస్ అయిపోతాడు దాన్ని కూడా కానీ భగవద్గీత అనుభవంలోకి తెచ్చుకుందావాళ్ళు ఆ దృష్ట్యా ఉండదు ఎంఏ భగవద్గీత కనుక ఎవరైనా ఆఫర్ చేస్తే అది పాస్ ఏ ఆఫర్ చేస్తారు తిరుపతిలో సాంస్కృతిక యూనివర్సిటీ ఉంది వాళ్ళకి వాళ్ళకి ఎవరైనా ప్రపోజల్ పెడితే వాళ్ళు దాన్ని స్వీకరించి ఆఫర్ చేశారనుకోండి యూ కెన్ పాస్తో ఎంఏ సాయంత్ర ఎంఏ అద్వైతవేద అంతా పాస్ అయిపోవచ్చు పెద్ద విషయం అమ్ఏ అద్వైతవేద బతుకంతా అద్వైతమే కానీ ఎమ్మె మటుకు అద్వైతారు దాంతో అలా ఉంటుంది అన్నమాట ఇది దీన్ని సత్వగుణ బంధము అంటారు ఇది కూడా బంధమే దీన్ని కూడా బయటకు వెళ్ళాలి ఎందుకంటే అదంతా కూడా మనస్సుని అదొక రకమైన పిచ్చి యాక్టివిటీలోకి పుష్టి చేస్తుంది అది ఈ కర్మబంధం కంటే ఈ కామక్రోధాది బంధం కంటే నయం ఇవాళ ఇంత అధ్వాన్నం కాదు అది బట్ అల్టిమేట్లీ అది కూడా బంధమే అంటే అర్థం ఏంటో తెలుసున్నా మీకు సత్వగుణ బంధం నుంచి కూడా మీరు బయటికి వెళ్ళాలి అంటే మనస్సులో సాత్వికమైన జ్ఞానానికి సంబంధించినటువంటి చలనం కూడా ఉండద్దు నిశ్చలం అయిపోవాలి మనస్సు మైండ్ హ్యాస్ టు బికమ్ స్టిల్ అండ్ ఎంటీ ఎంటీ అయిపోవాలి మైండ్ ఎంటీ స్పేస్ ఎప్పుడైనా చూసారా ఎంటీ స్పేస్ ఎంత ఆనందంగా ఉంటుంది ఇప్పుడు గదిలోకి మీ ఇంట్లో గదిలోకి సపోజ్ మీ ఇంట్లో ఫ్రంట్ రూమ్ డ్రాయింగ్ రూమ్ ఏదో అంటారు కదా గెస్ట్ ని పిలిచారు అనుకోండి గెస్ట్ వచ్చేపప్పటికి ఆ రూమ్ అంతా విశాలంగా ఫ్రీగా ఉందనుకోండి ఎంత ఆనందం కలుగుతుందో అలా కాకుండా గెస్ట్ వస్తే అంత సామాన్తో నింపేసి అప్పుడు ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ఎంటీ స్పేస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డెకరేషన్ ఇప్పుడు ఈ టేబుల్ ఎదుర్కొండగా పెట్టారు దీని మీద నేను ఇది పెట్టాను ఇది పెట్టా నన్ను నా ఇది పెట్టుకున్నాను ఎన్నెన్నో పెట్టుకున్నాను ఎందుకు పెట్టుకున్నాను ఖాళీగా ఉంది కాబట్టి సపోజ్ అలా కాకుండా మీరు ఇక్కడ ఫ్లవర్ వేస్ పెట్టి ఇక్కడ ఫ్రూట్ అక్కడ ఫ్రూట్ పెట్టి ఇక్కడ ఫోటోగ్రాఫీ ఇక్కడ ఫోటోగ్రాఫీ పెట్టి పెట్టారనుకోండి ఇప్పుడు దీంట్లో దేన్ని కాదంటాం ఫ్లవర్ వేసుని కాదనడానికి వీలు లేదు ఫోటోగ్రాఫ్ అంత దేవుడు ఫోటో పెడితే కాదన్నానికి ఎక్కడ వీలుంటుంది అలంకారాలు అలాంటివి పెట్టారనుకోండి ఆ టేబుల్ పెట్టేస్తారు ఇప్పుడు ఈ టేబుల్ అలంకారం కోసమా లేకపోతే ఏదైనా పెట్టుకున్న కోసమా టీపాయ్ ఎప్పుడైనా చూసారో టీ పాయ్ అని అంటారు టీ పాయ్ మీద టీ కప్పు పెట్టుకున్నాం అంటే చోట ఉంది అన్ని అలంకారాలన్నీ పెట్టేస్తుంటాయి సో ఆ రకంగా ఎంటీ స్పేస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అలాగే ఎంటీ మైండ్ బ్లాంక్ మైండ్ కాదు ఎంటీ మైండ్ అంటే మైండ్లో ఈ ఈ నిరంతరమైన ప్రవాహము ఉండదు ఈ తుఫాను చెలరేగుతో ఉంటాయి చూడండి అలాగేమీ ఉండదు ప్రశాంతంగా ఉంటుంది మనస్సు ఆ సత్వగుణము యొక్క మూమెంట్ కూడా ఆగిపోతుంది అంటే ఇప్పుడు మూడు లేవు మనస్సులో క్రియ జ్ఞానము జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కాదు ఈ సంసారానికి సంబంధించిన జ్ఞానం ద్రవ్యము ఎప్పుడు కూడా కర్మ అంటే ద్రవ్యప్రధానంగా ఉంటుంది దేహము వీడు దేహమే నేను అనుకుంటే కానీ అసలు కర్మ చేయటానికి పనికి పడసలు కర్మ చేయాలంటే కర్త అవ్వాలి కర్త అవ్వాలంటే దేహంతో పాదాత్మ్యాన్ని చెంది ఉండాలి దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ కాబట్టి తర్వాత కర్మ అంటే ద్రవ్యాలతో చేస్తారు కర్మలో ఏ టు జీ అది జడ ఉంటుంది కర్మ జడ అంచేతనే అది తమో ఉంటుంది కర్మ తర్వాత వాసనలు మనస్సు యొక్క కామక్రోధాది వాసనలు ఉన్నాయి చూడండి అవి క్రియ అంటే మూమెంట్ ప్రధానంగా ఉంటాయి అది రజోగుణ జ్ఞానము అంటే మనస్సులో అది బుద్ధి యొక్క లెవెల్లో సాంసారిక జ్ఞానములు ఏవైతే ఉంటాయో అది సత్వగుణ ప్రధానంగా ఉండి సో ద్రవ్యము క్రియా జ్ఞానము ఈ మూడు కూడా ఆత్మ అనాత్మలే ఈ మూడింటికి అతీతమైన ఆత్మతత్వంలో ఎవడైతే నిలిచి ఉంటాడో వాడు ఇక్కడ యోగి అని కాబట్టి అకల్మషం తమోగుణాన్ని నిరసించరు తిరస్కరించరు శాంతర జసం యజోగుణాన్ని తిరస్కరించారు తమో గుణాన్ని తిరస్కరించారంటే ద్రవ్యంతో తాదాత్మ్యాన్ని తిరస్కరించారని అర్థం యజోగుణాన్ని తిరస్కరించారు అంటే క్రియతో చలనంతో తాదాత్మ్యాన్ని తిరస్కరించారు అని అర్థం సత్వగుణాన్ని పక్కన పెట్టారు సత్వగుణాన్ని కూడా పక్కన పెట్టాలి అల్టిమేట్గా గుణ తీపిదైకోవాలి సత్వగుణాన్ని పక్కన పెట్టారు అంటే సాంసారికమైనటువంటి జ్ఞానము అంటే ఖండ ఖండితమైన జ్ఞానం నేను తెలుసుకునేవాడను ఇది తెలియబడేది అనే ఖండితమైన జ్ఞానంతో జ్ఞానాన్ని కూడా పక్కన వీడు శుద్ధ ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉంటాడు అటువంటి యోగిని ఉత్తమమైన సుఖము పొందును మహాత్ములు అటువంటి వాళ్ళు మహాత్ములు అటువంటి యోగిని బ్రహ్మభూతం ఇప్పుడు ఇప్పుడు దీంట్లో చూడండి మీకు మనస్సు చలనం సంసారం వైపు ఉంటే మీరు జీవుడు సంసారి సుఖి దుఖి అన్ని దోషాలు వచ్చేస్తారు అదే మనస్సు నిశ్చలమైపోయి స్టిల్గా ఉండి ఎంతీగా ఉంటే తన స్వరూపంలో ఉంటే అదే మీరు బ్రహ్మైపోతారు ఇప్పుడు దీంట్లో ఆత్మ బ్రహ్మ అవుతుందా కదా ద్వైతమా అద్వైతమా జీవుడికి బ్రహ్మకి భేదం ఉందా లేదా ఇది వాద వివాదాలకి సంబంధించిన విషయం కాదు ఇంట్లో వాద వివాదాలు ఏం లేవు ఈ అనుభవానికి సంబంధించిన విషయం ఇప్పుడు మనస్సు ఇస్ ది ప్లాట్ఫామ్ మైండ్ ఇస్ ది మీటింగ్ ప్లేస్ ఫర్ స్పిరిట్ అండ్ మ్యాటర్ మ్యాటర్ అంటే ఫిజికల్ బాడీ స్పిరిట్ అంటే ఆత్మ చైతన్యం అదే బ్రహ్మ ఈ రెండు మనస్సు దగ్గర కలుసుకుంటాయి మైండ్ ఈజ్ ది మీటింగ్ ప్లేస్ ఇప్పుడు ఈ మైండ్ కనుక ఇటు దేహంతో తాదాత్మ్యాన్ని చెంది సంసారం వైపు ప్రసరించినట్లయితే ఆ మైండ్కే జీవుడు అనిపడు ఎప్పుడైతే మనస్సుని మీరు సంసారం వైపు నుంచి మెలుక్కకు మళ్లించి మనస్సు నుంచి సత్వరజస్తమో గుణములు అయితే అటు నుంచి రండి తమ తమో గుణము రుజోగుణము సత్వగుణము ఆ మూడింటి యొక్క తాదాత్మ్యాన్ని నిర తిరస్కరించి శుద్ధముగా మనస్సును పెట్టి ఎప్పుడైతే మనస్సును నిశ్చలం చేసేసారో అదే బ్రహ్మ అదే బ్రహ్మ బ్రహ్మన్నా ఆత్మన్నా ఒకటే సాధారణంగా ఇప్పుడు చూడండి ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకోండి దేవుడు హృదయంలో ఉంటాడా బయట ఉంటాడా హృదయంలోనే ఉంటాడు ఇప్పుడు ఉదాహరణకి మీరు దేవాలయానికి వెళ్ళారు దేవుడు ముందు కూర్చున్నారు ముందు కూర్చుని ఎదురుకుండా చూస్తున్నారు చూస్తుంటే మీ మనస్సు సేటవు పోయింది పోతే ఇప్పుడు దేవుడు ఉన్నట్టా లేనట్టా లేడు దేవుడు లేడు ఎక్కడ ఉన్నాడు ఏడు దేవుడు ఎదురుకుండా ఉన్నాడు ఎదురుకుండా ఉన్నాడని నీకు తెలుస్తోందా మీ మనస్సు బజార్లో ఉంటే ఎదురుకుండా దేవుడు ఉన్నాడని తెలియలేదు కదా ఎదురుకుండా ఉంటాడు దేవుడు దేవుడు ఎదుర్కొంటూ ఉంటాడు మంత్రం నోట్లో ఉంటుంది మనస్సు బజార్లో ఉంటుంది దేవుడు లేడని లెక్క ఏమండి సపోజ్ మీరు బజార్ నుంచి మనస్సును వెనక్కి పట్టుకొచ్చి ఎదుర్కొన్న ఉన్న దేవుణ్ణే చూస్తూ ఏకాగ్రంగా ఎదుర్కొన్న ఉన్న దేవుణ్ణి చూస్తున్నారు అనుకోండి ఇప్పుడు ఆ ఎదుర్కొన్న ఉన్న దేవుడు ఎదుర్కొన్నా ఉన్నాడా మీ లోపల ఉన్నాడా మీ లోపల ఉన్నాడు కాబట్టి దేవుడు ఉన్నాడు అన్నప్పుడు మీ లోపలే ఉంటాడు మీరు దేవుడు దేవాలయంలో దేవుడు ముందు కూర్చున్నా మీ మనస్సు దేవుడి మీద లగ్నం కాకపోతే మీ దేవుడు లేనేలేడు ఇట్ ఈస్ లైక్ దాట్ కాబట్టి దేవుడు హృదయంలో ఉన్నాడు మరి దేవుని హృదయంలో ఉంటే మరి నేనెక్కడున్నాను ఈ సంసారి ఎక్కడున్నాడు వాడు హృదయంలోనే ఉన్నాడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఇంతమంది ఎక్కడ ఉంటారండి హృదయంలోనూ ఉంటే నేనైనా ఉండాలి లేకపోతే సంసారైనా జీవుడే దేవుడైనా ఉండాలి ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ దాట్ ఫ్లిప్ ఫ్లాప్ మా చిన్నప్పుడు ఒక కొన్ని బొమ్మలు వచ్చాయి ఆ బొమ్మని ఇలా చూస్తే రాముడు కనపడేవాడు అలా చూస్తే కృష్ణుడు కనపడేవాడు ఏదో అదో రకం ఆర్టికల్ మా చిన్నప్పుడు బొమ్మలు వచ్చింది ఇలా చూస్తే ఏఎన్ఆర్ కనపడేవాడు అలా చూస్తే ఎన్టీఆర్ కనపడేవాడు అలాంటివి బొమ్మలు వచ్చాయి మీకు అలాంటి బొమ్మలు అదే రకంగా ఈ నేను ఉందా ఈ నేనుని సంసారం వైపు చిప్పి చూస్తే జీవుడు కనపడతాడు అదే నేనుని ఆత్మస్వరూపం వైపు తిప్పిచూస్తే బ్రహ్మ కనబడుతుంది బస్ దట్స్ ఎట్ అంచేతనే భగవాన్ రౌణ మహర్షి అడిగేవారు వాట్ యా మై నేను ఎవరో తెలుసుకోని వీళ్ళు రకరకాల ప్రశ్నలు అడిగేవారు రవణ మహర్షి దగ్గరికి వెళ్ళి నేను పెద్ద ఉపాసన చేశాను ఆ ఉపాసనలో నాకు ఇలాగంటి అనుభవాలు వచ్చాయి అనుభవాలు వచ్చాయి అని ఇలా చెప్తూ ఇంకా ఇంకా ప్రశ్న ఇంత పొడుగు ప్రశ్న ముందు ప్రశ్న అడగవ్యా అంటే మొత్తం తనకు ఉన్నవన్నీ ఎవళ్ళ సంస్కారం వాళ్ళది ఇంకా ఏం చెప్పబోతుంటే రమణ మహర్షి ఆపి ఆపి నీ ప్రశ్న ఏమిటో నాకు తెలిసింది ఆ ఉపాసన చేసి ఆ రకమైన అనుభవాలు వచ్చింది ఎవరికి నాకు మంచిది అది నేను ఎవరు తెలుసుకో అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి అంతే నేను ఎవరో తెలుసు ఏమండి నాకు చాలా కష్టాలు వస్తున్నాయండి ఎక్కడా విశ్రాంతి లేదు నేను అనేక దుఃఖాలను అనుభవిస్తున్నాను ఇదండి అదన్నేనొక వెళ్తే అచ్చా ఈ దుఃఖాలన్నీ ఎవరికి నాకేనండి ఆ నేనెవరు తెలుసుకో అప్పుడు దుఃఖాలన్నీ పోతాయి అని వెళ్ళిపోయిన ఎందుకంటే నేను ఎవరో తెలియక వీడు సంసారీ దుఃఖి జీవుడయ్యాడు నేను ఎవరో తెలిస్తే ఆ నేనే బ్రహ్మ అయిపోతుంది అహం బ్రహ్మాస్మి బ్రహ్మభూత మకల్మషం దేవుణ్ణి తనకంటే భిన్నంగా పెట్టుకోవడము తనకంటే దూరంగా పెట్టుకోవటము తనకంటే విలక్షణంగా పెట్టుకోవటము ఇది సంసారుల యొక్క ప్రత్యేక లక్షణం ఇది దట్ ఈస్ హౌ సంసారీస్ ఫంక్షన్ ఇది క్రియేట్ అయ్యేలాబరేట్ సిస్టమ్ అలౌండ్ దిస్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ చుట్టూ పెద్ద సిస్టమ్ క్రియేట్ చేస్తారు మీకు తెలుసా కన్ఫ్యూషన్ ఒకటి ముందు ప్రారంభం వాడు కన్ఫ్యూషన్తో ప్రారంభం అవుతాడు ఒక ఆషాయం వేసిస్తే వేసేసి ఈ కన్ఫ్యూషన్ అని జనం మీద వేస్తూ ఉంటాడు వేస్తూ ఉంటే జనం చక్కగా రెస్పాండ్ అవుతారు కన్ఫ్యూషన్కి రెస్పాండ్ అయినట్టుగా తత్వానికి రెస్పాండ్ కారు తత్వం అని చెప్తే జనం పారిపోతారు అక్కడ నుంచి ఏదో అలాగా లూజ్గా అలా వస్తూ ఇలా వెళ్తూ ఇటు చూడ్డావు అటు చూడ్డావు ఏదో ఇచ్చేయటం అది అంత లూజ్గా ఉంటుంది తత్వం అనేప్పుడు లూజ్ అదే మీరు కన్ఫ్యూషన్ పెట్టండి ఆ అబ్బా ఏం మహోత్సాహంతో వస్తారు సో ఈ కన్ ఎప్పుడైతే మీ చుట్టూ ఉన్న మంది మీ కన్ఫ్యూషన్కు వంద మంది తోడయ్యారో మీరు ఓ పార్టీ పెట్టచ్చు రాజకీయం అయితే ఓ పార్టీ పెట్టచ్చు అధ్యాత్మం అయితే ఓ ఆశ్రమం కట్టచ్చు ఇంకో మీరు ఆశ్రమంగా పార్టీ పెట్టారనుకోండి వంద మందితో కలిసి పార్టీ పెట్టారనుకోండి వెయ్యి మంది వచ్చి జాయిన్ అవుతారు వాళ్ళు అలా వింగ్స్లో వెయిట్ చేస్తూ ఉంటారు మీరు పార్టీ పెట్టేదాకా మాట్లాడరు పార్టీ పెట్టగానే బిలబిలబిల్లా వచ్చి జాయిన్ అవుతారు అలాగే మీరు కన్ఫ్యూషన్ చుట్టూ ఆశ్రమం పెట్టి దాన్ని కొంత ప్రోపకాండాది చేస్తే పదివేల మంది వస్తారు ఇప్పుడు ఇది ఈ కన్ఫ్యూషన్ బిగుసిపోతుంది సిమెంట్ చూడండి బిగుసాపోతుంది ఇంకా దాన్ని కదపడానికి వీడికి వీడి వల్ల కూడా కాదు ఇట్ గెట్స్ ఫ్రో ఫిక్స్డ్ అనమాట అనివే సో వీడే బ్రహ్మ బ్రహ్మభూతం ఇప్పుడు నేను చెప్తున్నదంతా కూడా ఆ బ్రహ్మభూతం అనే మాట కోసం చెప్తున్నా వీడే బ్రహ్మ అయిపోతాడు వీడే బ్రహ్మ బ్రహ్మ అంటే పెద్ద బండరాయిలాగా ఎక్కడో ఉంటుందనుకో వీడే బ్రహ్మ యు ఆర్ ది బ్రహ్మన్ యు ఆర్ ది గాడ్ ది బోల్డ్ ధైర్యం ఉండాలి ముందు దేవుడు కోపం దేవుడు దేవుడు కోపండా దేవుడు సంతోషిస్తాడయా అహం బ్రహ్మాస్మి అని అన్ను అయితే శివోహమ్మని అనడానికి తగిన పరిఫీద్ ఆ తయారీ ఉండాలి ఏదంటే తయారీ అకల్మషం శాంతరసం ప్రశాంత మానసం సత్ రజ తమోగుణము రజోగుణము సత్వగుణము ఆ గుణాలని తెలుసుకుని వాటికి అతీతంగా మనస్సును స్టిల్గా పెట్టుకో నువ్వు బ్రహ్మైపోతావు సో అవి అటువంటి బ్రహ్మైపోతే ఏమిటవుతుంది మహాత్ములు బ్రహ్మస్వరూపులే ఉంటారు మహాత్ములు అంటే అలా ఉంటారు యోగిన యోగినం బ్రహ్మభూతం మహాత్ములు అంటే మనం అనుకుంటాము దేహమే మహాత్ముని అనుకుంటాం ఎందుకంటే మనం దేహాభిమానంతో ఉంటాం కనుక ఆ మహాత్ముడు కూడా దేహం అని మీరు అనుకుంటూ ఉంటాడు దేహం అయితే ఏం చేస్తారు మహాత్ముడు దేహం అనుకున్నాయి దీని మహాత్ముడేమో చందనం పెట్టుకుంటాడు కాబట్టి చందనం డబ్బాలు ఎన్ని డబ్బాలు పెట్టుకుంటాడండి ఓ డబ్బా పెట్టే ఆరు మాసాలు వస్తుంది ఎంత చందనం పెట్టుకుంటారు ఎంత పెట్టుకున్నా సో చందన డబ్బాలు సరఫరా చేసేస్తూ ఉంటాడు మహాత్ములు పొడును తీరుస్తారు అనుకోండి ఊరికే పొడిని డబ్బాలు సరఫరా చేసే తర్వాత మహాత్ముడికేమో వస్త్రాలు సరఫరా చేసేస్తూ ఉంటాం ఎందుకంటే మహా మహాత్ముడికి ఆహారం ఎంత ఆహారం తింటారండి ఆహారాలను అలా సరఫరా చేసేస్తూ ఉండడం అలా చేస్తారు ఎందుకంటే మహాత్ముడు అంటే దేహము అనే అభిప్రాయంలో ఉండడం చేత అలా చేస్తారు లేకపోతే మహాత్ముడు వాసనామయుడై ఉంటాడని భ్రమపడతారు ఎందుకంటే వీళ్ళు వాసనామయుడై ఉంటారు కాబట్టి మహాత్ముడు కూడా వాసనామయుడై ఉంటారు అని భ్రమపడతారు ఎలాగా ఆయన మహాత్ముడు వస్తున్నారు కాబట్టి అంతా డెకరేట్ చేయాలి వీడికి డెకరేషన్ వాసన వీడికి ఉంటుంది దీన్ని మహాత్ముడి నెత్తిమీద వేసి మహాత్ముడు వస్తున్నాడు కాబట్టి డెకరేట్ చేయాలి తర్వాత వీడికి మహాత్ముడు వస్తున్నాడు ఆయన ఎయిర్పోర్ట్లో దిగుతాడు కదా మన దగ్గరికి వచ్చేప్పుడు ఆయన ఏ కార్లో ప్రయాణం చేస్తే బాగుంటుంది మారుతి మారుతి మారుతి దగడగడలా ఆడితే కాదు ఇదే ఎద జల్లో ఏదో ఉండాలి కానీ ఇంఫాలాయో లేకపోతే ఓపెల్ ఆస్ట్రాయో అయితే బాగుంటుంది మహాత్ముడికి ఈ మారుతి కటకటకట్లా ఇవ్వతో అలా వద్దు మారుతిలో అంబాసిడర్లో మహాత్ముడికి కాదు కాబట్టి ఒక మంచి కారు మనం పంపించాలి అని వాడి వాసనంతా దాంట్లో చూపిస్తాడు వాడు వాసనామయుడై ఉండి ఈ మహాత్ముడిని కూడా వాసనామయుడిగా చూస్తాడు ఒకసారి నేను ఎక్కడికో వెళ్ళాను కారులో రిసీవ్ చేసుకున్నారు కారు దిగేసి మళ్ళీ కారులో తీసుకొచ్చి రైల్వే స్టేషన్లో దిపెట్టి పెట్టులో వెళ్ళిపోయారు ఆయన అడిగారు ఏమంటే మీరు కారు చూశారని అయ్యో చూడలేదయ్యా అన్న అయ్యా మీరు చూస్తారని సంతోషిస్తారని మేము గత పదిహేను రోజుల నుంచి ప్లాన్ చేసి పెట్టేవాడి అయ్యో సరే అప్ప ఎంత పొరపాటు చేశాను మరి నువ్వు చెప్పి ఇప్పుడు రైల్లో కూర్చున్నా మళ్ళీ పార్కింగ్ లాంటికి ఎక్కడ వెళ్తాం రైలు టైం ఉండదు కూడా టైం ఉన్నా కూడా మళ్ళీ పార్కింగ్లాంటికి వెళ్ళి ఈ జడ వస్తువు నేను చూస్తాం మీరు చెప్పండి ఏ కాదు అండి అంటే కలర్కి కలర్ కూడా చూడలేదు అవి గ్రీన్ గ్రీన్ కలర్ అండి లేకపోతే నేవీ బ్లూ కలర్ ఓ నేవీ బ్లూ యా నవ్ ఐ రిమెంబర్ ఎస్ ఎస్ నావీ లోపల అప్ హోల్స్ తెలియదు ఆ అవునా ఇప్పుడు గుర్తుకొస్తుంది ఎందుకంటే నేనేగా కూర్చుంటే దాన్ని ఒక విధులు మైడ్ ఇప్పుడు గుర్తుకొచ్చింది అవునవును చాలా బాగుంది అవును ఎప్పుడు కొన్నారు ఏంటి ఏం కాదు ఇది ఓపెల్యాస్తా ఓవాల ఓపెల్యాస్తా అంటే అది వచ్చి కంపెనీ అది ఇటాలియన్నా లేకపోతే బ్రి బ్రిటిష్ పోవాల బాగుంది చాలా బాగుందండి చాలా థ్యాంక్స్ మాస్టర్ తర్వాత బాగా పనిచేస్తుందా నేను ఇంత ప్రయత్నం చేయాల్సి వస్తుంది అంటే మహాత్ముడు వాసనామయుడు ఎందుకు మహాత్ముడు వాసనామయుడు వీడు వాసనామయుడు మహాత్ములు వాసనామయులును దేహమయులు కాదు మహాత్ములు చిన్మయులుగా ఉంటారు అంటే ఆ బ్రహ్మమయులై ఉంటారు సప్రదస్తమ గుణముల యొక్క తుఫానులు చల్లారిన ఆ చిన్మయులుగా అంటే తెలివి ఎరుక సద్రూపులుగా చిద్రూపులుగా సచ్చిద్రూపులుగా ఉంటారు ఆనందరూపులు అంటే జాన్స్ చూస్తూ ఉంటారు అనుకున్నారు అలాగేం కాదు సచ్చిద్ రూపులుగా ఉంటారు మహాత్ములు అంటే సో ఆకాశకోశ తనవ ఇప్పుడు ఇల్లు అంటే ఎలా ఉంటుందండి ఇల్లు అంటే శంకర్లో తోట అంటారు కేరళలో ఇల్లు మనస్సులో ఉండి మట్టిను రీడ్స్ ఉంటాయి చూడండి రీడ్స్ ఏమంటారు తుంగ ఇలాంటివి అలా ఉంటాయి అంటారు మృతు దారుమయో గృహ ఇల్లు పూర్వం ఇప్పుడు ఇల్లు చెప్పాలనుకోండి ఇల్లు ఎలా ఉంటుందంటే చెప్పాలంటే ఎలా చెప్పాలి సిమెంట్ ఇటకమయో గృహ అనేది చెప్పాల్సి ఉంటుంది ఇటకలు సిమెంటు ఆ రూపంగా ఉంటుంది ఇల్లు ఇల్లు అంటే ఇటకలు సిమెంట్ అని చెప్పాలి ఏమండి కానీ మీరు ఆలోచించి చూడండి ఇల్లు అంటే ఇటకలు సిమెంటా లేకపోతే లోపల ఉన్నటువంటి స్పేసా లోపల ఉండే స్పేస్ సపోజ్ ఇటకలు సిమెంట్ తోటి అలాగా ఒక పెద్ద బండరాయిలాంటిది కట్టేసి ఇచ్చేసారు అనుకోండి ఎక్కడ మకానికి వేస్తారు దాన్ని మిత్రమే ఎందుకంటే స్పేస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి ఇల్లంటే ఇటకలు సిమెంట్ కాదు స్పేస్ ఇప్పుడు ఈ హాల్ అంటే వాట్ ఈస్ ది హాల్ రూఫ్ హాలా లేకపోతే గోడలు హాలా లేకపోతే కిటికీలు తలుపులు హాలా వాట్ ఈస్ ది హాల్ ఇగో మధ్యలో స్పేస్ ఉన్నది అది హాల్ అంటే అలాగే మనిషి సాధకుడు మనిషి అంటే ఫిజికల్ బాడీ మనిషి కాదండి ఫిజికల్ బాడీ మనిషి కాదు లోపల ఉండే హృదయంలో ఉండే వాసనలు మనిషి కాదు వాసనలు అనేక ఉంటాయి కామక్రోధాది వాసనలు అది కాదు మనిషి మనిషి అంటే ఎవరు ఆకాశ కోశ తనవహ ఎలాగైతే హాల్ అంటే స్పేస్ ఈస్ ది హాల్ అదేవిధంగా ద సెన్స్ ఆఫ్ బీయింగ్ ఆ సచ్యూపులుగా ఉంటాడు ఆ ఎరుక ఎరుక రూపం రంగు రూపం రుచి వాసన ఇవేముండవు ఎరుక ఎరుక ఎందుకంటే తెలివి అవేర్నెస్ దానికి రంగు రుచి ఏముండవు అవన్నీ దాని ఎందుకు తెలుస్తూ ఉంటాయి దానికి అస్వతగా ఏముండవు అటువంటి ఆకాశకోశ తనవ ఆకాశమే నా స్వరూపము అంటే వాడికి స్వరూపము లేదా ఏ రూపము లేదని అలా ఉంటారు మహాత్ములు ఆకాశకోశ తనవహ మహాంత కాబట్టి బ్రహ్మభూతం అలాగనమాట తర్వాత ఇక్కడ అకల్ మషం అంటే చూడండి ఇంకే అదే ఆ మాటలు ఈ టోటి తిప్పుతున్నాను నేను అయిపోవచ్చింది శ్లోకం ఇప్పుడు మీరు చూడండి వస్త్రాలు వేసుకునేప్పుడు స్వచ్ఛమైన వస్త్రాలు ఉండాలా అక్కర్లేదా చెప్పండి స్వచ్ఛమైన వస్త్రాలు ఉండాలి అందరూ అంగీకరించే మాట తిని తిండి ఆహారము స్వచ్ఛంగా ఉండాలా స్వచ్ఛంగా ఉండాలి మరి అటువంటి ఆహారం స్వచ్ఛంగా ఉండాలి వస్త్రం స్వచ్ఛంగా ఉండాలి అన్నప్పుడు కర్మ స్వచ్ఛంగా ఉండాలా అక్కర్లేదా వాసన స్వచ్ఛంగా ఉండాలా అక్కర్లేదా వాసన అంటే మనస్సులో ఉండే సంస్కారం అది స్వచ్ఛంగా ఉండాలా అక్కర్లేదా తర్వాత హృదయము స్వచ్ఛంగా ఉండాలా అక్కర్లేదా అటువంటి స్వచ్ఛమైన హృదయంలో సో ఆ బ్రహ్మభూతము ఆ కల్మషాలన్నీ తీసిస్తే వాడు బ్రహ్మైపోతుంటాడు